కూడా పోవాలి కాబట్టి ఇందులో ఈ భగవద్గీతలో ఆ మాట కూడా స్పష్టంగా ముందు వస్తుంది ఈ విధంగా శ్రవణము మరణము నిధి జాసల్ని సద్వి సద్విధ లింగాలుగా తీసుకోవాలి మొదటిది ఉపక్రమ సంఘం అని చెప్పుకున్నాము దాని యొక్క సోహం టు కోహం టు సోహం ప్రయాణంలో ఈ కోహం అనే ప్రశ్న సోహం వచ్చేసరికి కోహం ఉండదు ప్రశ్న జవాబు దొరికాక ప్రశ్న ఉండదు జ్ఞాని అయ్యాక అజ్ఞానం ఉండదు ఆ విధంగా ఉపక్రమ ఉపసంహారాల యొక్క ఏకత సిద్ధిస్తుంది దానికోసం సాధన చేయాలి అంటే ఆ భగవద్గీత యొక్క తాత్పర్యం లక్ష్యము అది అందించినటువంటి పద్ధతిలో శ్రవణం చేయాలి ఆ శ్రవణం చేసిన మళ్ళీ ఏం చేయాలంటే రెండో లింగం అభ్యాసం ఇప్పుడు చెప్పిన పద్ధతిలో భగవద్గీత చదివానంటే చదివాను కాకుండా అది నీ మీద అప్లై చేసుకొని అది నీ కోసమే అని ముందుగా నువ్వే ఆ బ్రహ్మం నీ అజ్ఞానవృత్తులు పోవడం కోసం జ్ఞానవృత్తుల్లోకి ప్రవేశించి అద్వైతం సిద్ధించేలోగా ఆ జ్ఞానవృత్తులు కూడా వదిలేయాలి అనేటువంటిది ఇక్కడ అభ్యాసం భగవద్గీతలో రాబోయేటువంటి చోట ఈ పీఠికలోనే అభ్యాసంగా పనికొచ్చేటువంటి పద్దెనిమిది అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ గీతా శ్లోకాలన్నీ కూడా ఒక్కొక్కటి వివరించడం ఆ శ్లోకాలు వేరు చేసుకొని వాటిని అభ్యాసంగా వాడుకోవాలి మూడోది అపూర్వత మూడో లింగము అపూర్వత అపూర్వత అంటే ఏంటి అద్భుతం ఆశ్చర్యకరం నిజానికి నువ్వు బ్రహ్మవే అనేది నువ్వు ఆశ్చర్యపోతున్నావు ఏమిటి నేను ఇంత పనికి మాలిన వాడిని ఇన్ని తప్పులు ఇన్ని హత్యలు నీ దోపిడీలు చేశాను నాకు ఎన్నో వ్యసనాలు ఉన్నాయి తాగుడు ఉంది దూదం ఉంది స్త్రీ స్త్రీలోలత్వం ఉంది నేను బ్రహ్మం అవటం ఏంటి అంటాడు కాదు గురువుగారు నువ్వు బ్రహ్మమే అని లక్ష్యాన్ని చెప్పినప్పుడు నేను బ్రహ్మన అని ఆశ్చర్యం వేస్తుంది దాన్ని అపూర్వత ఈ అపూర్వత కలిగిన తర్వాత అయితే నన్ను నేను బ్రహ్మను అంటున్నారు కదా నేను ఎలా బ్రహ్మనయ్యానో చెప్పండి అని చెప్పాలంటే నేను చెప్తుంటాను నువ్వు అవగాహన చేసుకోవాలి దానికోసం నువ్వు కొంత సాధన చేస్తే మంచిది ఎందుకంటే నువ్వు బ్రహ్మ కూడా బ్రహ్మ కాదనేటువంటి అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి అజ్ఞానం పోతే నువ్వు బ్రహ్మమే అవుతావు అయి ఉంటావు కాబట్టి ఈ అజ్ఞానం పోవాలి నేను చెప్పిన మార్గంలో నడవాలి ఆ ఈ నడక ఉన్నంత వరకు జ్ఞాన మార్గము పోగొట్టుకునేదంతా సాధన మార్గము ఒకనాటికి కాదు కాబట్టి ఇది అభ్యాసం చేయాలి అనేటువంటిది అక్కడ చెప్పడం జరుగుతుంది జరిగినప్పుడు ముముచ్చుకి తాను జనమరణ రహిత రహితం అవుతాడు బాధలు పోతాయి దుఃఖం పోతుంది సహజ ఆనందం కలుగుతుంది ముక్తుణ్ణవుతాను అనేటువంటి ఒక ప్రయోజనాన్ని అపూర్వత ద్వారా అందిస్తాం ఈ అపూర్వత ద్వారా ఏ ప్రయోజనమైతే నువ్వు అందిస్తావో ఆ ప్రయోజనం కోసమే అతను ఈ శ్రవణాన్ని చేయటం దాన్ని మననం చేయటం దాన్ని నిధి జాసులు పెట్టుకోవడము ఆ తర్వాత దానికి తగినటువంటి ఒక నివృత్తి మార్గంలో కొన్ని తొలగించుకోవడం ప్రవృత్తి మార్గంలో జ్ఞాన మార్గంలో భూమిక అనుభవాల్ని పొందుతూ అధిగమిస్తూ గమ్యం చేరడం ఈ రెండు కూడా అపూర్వత అనే ప్రయోజనాన్ని బట్టే అభ్యాసంలోకి దిగుతాడు దీని యొక్క ఫలం ఏమిటి దీని యొక్క ఫలితం ఏముంటుంది ఈ ఫలం అంటే ప్రయో యొక్క ఫలితం ఏముంటుంది ఆ ప్రయోజనం సిద్ధించడమే ఆ ఫలానికి సంబంధించినటువంటివి కూడా భగవద్గీతలో కొన్ని వాక్యాలు ఉన్నాయి ప్రస్తు మనం చెప్పబోయే స్వరాజ్య భగవద్గీతలో అభ్యాస వాక్యాలు అపూర్వత వాక్యాలు శ్లోకాలు ఫలవాక్యాలు ఉంటాయి ఐదోది ఏంటంటే అర్ధవాదము ఆరోది ఉప పస్తి అంటే ఏంటంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా అనుమాన ప్రమాణంలో పొగను బట్టి పొగనే గుర్తుని బట్టి అగ్ని ఉన్నదని కనిపెట్టాం అగ్ని కనబడకపోయినా ఇంకొక మరొక ఉపాయం ఉంది ఫలా ఇద్దరు ఉన్నారు ఇద్దరిలో ఫలానవాడు మంచివాడు అన్నాం దాని అర్థం ఏంటి రెండో వాడు చెడ్డవాడనేగా రెండోవాడు చెడ్డవాడని చెప్పకుండానే ఇద్దరిలో ఒకడు మంచివాడు అనే అంతంతో రెండోవాడి చెడ్డవాడనే భావం వస్తుంది అలాగే వేదాంతంలో కూడా బ్రహ్మస్వరూపము అనిర్వచనీయం కాబట్టి అది చెప్పడానికి వీలు లేకపోతే మనం బ్రహ్మ కాని విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తాం బ్రహ్మ కాని విషయాలన్నీ చెప్పడం వల్ల ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఇదన్నీ ఇవన్నీ ఏది ఇవన్నీ కాకపోతే ఏదై ఉన్నదో